పంచప్రాణాల గురించి ఆచార్యుల వారు చెబుతూ ఉన్నారు ప్రాణపాన వ్యానోదాన సమానభవత్యసౌ ప్రాణ స్వయమే వృత్తి భేదాద్వికృతి భేదాత్ సువర్ణ సలిలాదివత్ నీరు అది ఉండే చోటును బట్టి రకరకాల రుచులను కలిగి ఉంటుంది సువర్ణం వివిధ ఆభరణాల రూపంలో ఉన్నప్పుడు ప్రత్యేక నామాలను కలిగి ఉండటం తెలిసిందే అట్లాగే శరీరంలోని వాయువును అది చేసే పనుల్ని బట్టి వేరు పేర్లతో పిలుస్తారు ఉచ్ఛ్వాస నిశ్వాస రూపాలలో ఉన్నప్పుడు ప్రాణం అని మలమూత్ర విసర్జనలో సహాయపడేటప్పుడు అపానం అని శరీరమంతా వ్యాపించి ఆహారం ద్వారా శ్వాస ద్వారా లభించే శక్తిని శరీరమంతా అందజేసేటప్పుడు వ్యానం అని కంఠస్థానం నుండి ఉదరస్థానం వరకు వ్యాపించి వాయుసంచారంలో తోడ్పడేటప్పుడు ఉదానం అని జీర్ణ వ్యవస్థలో పనిచేసేటప్పుడు సమానం అని అంటారు వీటినే ప్రాణపంచకం అని కూడా పిలుస్తారు विवेक चूड़ा मणिशंक वूक्ष्मदेह प्रभाव गुरी विवरीस्तूर सूक्ष्मदेह प्रभाव वागा्रवणादिपंच प्राणादिपंच बुद्ध्याद विद्यामणि పురియష్టకం సూక్ష్మశరీరమాహు కర్మేంద్రియ పంచకం జ్ఞానేంద్రియ పంచకం ప్రాణపంచకం అంతఃకరణ చతుష్టయం అజ్ఞానం కామం కర్మ ఈ ఎనిమిదింటిని పురి పురి అష్టకం అంటే అష్ట నగరాలు అంటారు ఇదే సూక్ష్మశరీరం ఇదం శరీరం శృణు సూక్ష్మసం లింగం తపంచీకృతూతం సవాసనం కర్మఫలానుభావకం స్వాగ్ఞనాదిరుధిరాత్మన లింగశరీరం అని కూడా పిలువబడే ఈ సూక్ష్మశరీరం పంచభూతాల పంచీకరణకు పూర్వమే ఏర్పడుతుంది పూర్వ సంస్కారాల యొక్క ముద్రలు కలిగిన ఈ శరీరం జీవాత్మ యొక్క పూర్వకర్మల ఫలితమైన సుఖదుఖాలను అనుభవించేటట్లు చేస్తుంది అనాదిగా ఉన్న అజ్ఞానం వల్లనే జీవాత్మ బ్రహ్మమయమైనటువంటి తన స్వస్వరూపాన్ని తెలుసుకోలేక సుఖదుఖ ప్రవాహంలో సాగిపోతూ ఉంటుంది స్వ్నో విభక్వస్థ స్వమాత్ర విభాతి యత్రప్ బుద్ధి స్వయమే జాగ్రత్కాళీన నానావిధవాసనా క్రాదిం ప్రతిపద్య రాజతే యత్ర్యహం పరాత్మా ధీమాత్రోపాధిరేషాక్షి నిప్యతే తత్తకర్మలేశత్యుపాధి నాకృతై జీవాత్మ యొక్క సూక్ష్మశరీరావస్థను స్వప్నావస్థ అని కూడా అంటారు ఈ స్థితిలో అంతరంగుడైన ప్రత్యగాత్మ లేదా పరమాత్మ ఆ జీవి యొక్క బుద్ధి చేత ఆవరించబడి స్వప్రకాశంతో భాసిస్తూ ఉంటాడు జాగ్రత్త అవస్థలో చేసిన వివిధ కర్మల వల్ల జీవాత్మలోని మనస్సు మీద సంస్కారాలనే అనేక ముద్రలు పడుతూ ఉంటాయి కానీ ఈ ముద్రలు ఏవీ కూడా ఆ పరమాత్మను అంటవు బంధరహితమైన ఆ ప్రత్యేగాత్మ సాక్షిమాత్రమై ఏ పరిమితులు లేక వెలుగుందుతూ ఉంటాడు సర్వ్యాపృతికరణం లింగభిదం సిదాత్మనఃపుంస వాస్కమివ తక్షస్థేన ఏ వాత్మాభవత్యసంగోయం వడ్రంగి తన పనిలో బాడిశ రంపం మొదలైన పనిముట్లు ఉపయోగిస్తాడు కానీ వాటితో అనుబంధం పెంచుకోడు అదే విధంగా అదేవిధంగా సూక్ష్మశరీరాలు చిదాత్మ లేదా పరమాత్మకు పనిముట్లు మాత్రమే వీటితో అసంగత్వం అంటే ఏ బంధం లేకపోవటం వల్ల ఆ పరమాత్మ అసంగుడు అంధత్వమత్వ పటుత్వధర్మా సౌగుణ్య వైగుణ్య వశాద్దిచక్షుష బాధిర్యమూకత్వముఖాస్తధ శ్రోత్రాది ధర్మానతువేతురాత్మన బలంగా చక్కగా పని పనిచేసే అవయవాలు కాని అంధత్వం ఇతర దృష్టి దోషాలు బధిరత్వం చెవుడు మూకత్వం మూగితనం మొదలైన ధర్మాలు కానీ శరీరానికి సంబంధించినవి మాత్రమే అంతరాత్మకు వీటితో ఏ సంబంధము లేదు ఇంద్రియ వ్యాపారాలలో అంటే ఇంద్రియాలు చేసేటువంటి పనులలో సంబంధం లేకపోవటం వల్ల అంతరాత్మను నిస్సంగుడు అని అంటారు ప్రాణం ధర్మాలు శంకర భగవత్పాదుల వారు అంటూ ఉన్నారు ఉచ్ఛ్వాస నిశ్వాస విజృంభణ క్షుత్ప్రస్పందనాద్యుత్క్రమణాది కాణాది కర్మాణి వదంతి తజ్జా ప్రాణస్య ధర్మ వచనా పిపాసే నిశ్వాసలు ఆవలింతలు స్పందించటం నిష్క్రమించటం మొదలైన వ్యాపారాలు ప్రాణాది పంచవాయువులకు సంబంధించినవి అట్లాగే ఆకలి దప్పులు ప్రాణికి మాత్రమే చెందిన సహజ ధర్మాలు అహంకారం శంకర భగవత్పాదుల అహంకారం గురించి అవగాహన కల్పిస్తున్నారు అంతఃకరణమేతరాదిషు వర్మ్యంతఃమేత చక్షురాదిషు వర్ష్మ్యి అహమిమాన తిష్టత్యాసేజస జీవిలోని అంతఃకరణం నేత్రాదివిధ అంగాలలో నెలకొని వాటితో తాదాత్మ్యం చెందుతూ అంతరాత్మనుంచి లభించిన ప్రకాశంతో భాషిస్తూ ఉంటుంది అహంకార స విజ్ఞేయోక్తమాన్య సత్వాదిగుణయోగేనశ్ను జీవిలోని అహంకారం శరీరంతో తాదాత్మ్యం చెందుతూ కర్తృత్వ భోక్తృత్వ అనుభూతులను పొందుతూ ఉంటుంది అలాగే సత్వరజస్తమో గుణాలతో కలిసి జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలలో మెరుగుతూ ఉంటుంది విషయాణమానుకూల్యే సుఖీ దుఃఖీ విపర్యదే సుఖం దుఃఖం చ తర్మ సదానంద ఆత్మన అనుకూలమైన పరిస్థితులు వచ్చినప్పుడు నేను సుఖంగా ఉన్నానని ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పుడు అంతా దుఃఖమయంగా ఉందని అనుకుంటూ ఉంటాడు ఈ సుఖదుఖాలు అహంకారానికి సంబంధించినవే కానీ ఆత్మకు వీటితో ఏమాత్రం ప్రమేయం లేదు ఆత్మకు ఈ సుఖదుఖాలతో ఏమాత్రం సంబంధం లేదు ఆత్మ अन आनंदम आत्मस्वरूप अनंत आनंद अटू आचार्युव आत्मा प्रियन् विषय न स्वतः प्रियत ही प्रियतमो य తత్మా సదానందో నాస్య దుఃఖం కదా ఇంద్రియ విషయాలలో ఆత్మ యొక్క అంశం ఉండటం వల్లే వాటి మీద ఇష్టం కలుగుతుంది ఆ అంశా వాటిలో లేకపోతే అవి ఏమాత్రం ఇష్టం కలిగించలేవు నిజానికి ప్రేమస్వరూపమైన ఆత్మ మాత్రమే అందరికీ ప్రేతమైంది ఆ విధంగా చూసినప్పుడు ఆత్మ సదా ఆనందంలో మునిగి ఉంటుంది దానికి దుఃఖమనేది ఉండదు యత్ సుషుప్త నిర్విషయ ఆత్మానందో అనుభూయతే శృతి ప్రత్యక్షమైతిహ్యం అనుమానంచ జాగ్రతి గాఢ నిద్రలో ఇంద్రియ వ్యాపారాలు పూర్తిగా ఆగిపోతాయి ఆ నిద్రలో నుంచి మేలుకొని వాడు నాకేమీ తెలియలేదు హాయిగా నిద్రపోయాను అని పలుకుతాడు ఈ అనుభవం వల్ల సుషుప్తి అవస్థలో నిర్విషయానందం అంటే ఇంద్రియ విషయాల వల్ల పొందే ఆనందం కంటే ఎంతో ఉన్నతమైన ఆత్మానందం ఉందని నిశ్చయించవచ్చు శృతులు పరంపరా ప్రాప్తమైన జ్ఞానం కూడా దీన్ని సమర్థిస్తాయి ఆ పిమ్మట శంకర భగవత్పాదుల వారు వివేక మాయ గురించి చెతూ ఉన్నారు అవ్యక్తనాంని పరమేశిగుణాత్మిక పర కార్యా మాయా జగత్సర్వమిదం ప్రసూయతే అవ్యక్తం అవిద్య మూల ప్రకృతి అనే పేర్లతో పిలువబడే పరమేశ్వర శక్తికి లేదా మాయకు మొదలు అనేది లేదు సత్వరజస్తమో గుణాలు సమపాళ్లలో సమ్మిళితం అవటం చేత ఈ మాయ రూపొందింది ఆ గుణాల వల్ల కలిగే వివిధ పరిమాణాలను వివిధ పరిణామాలను ఆ మాయ అతీతమైంది వివిధ పరిణామాలకు ఆ మాయ అతీతమైంది ఆ పరిణామాలను సూక్ష్మబుద్ధితో విశ్లేషించినప్పుడు మాత్రమే ఆ మాయను గూర్చి ఊహించగలము ఈ మూడు గుణాలు సమతౌల్యతలో ఉన్నప్పుడు కంటికి కనిపించే ఈ చరాచర సృష్టికి ఉనికి లేదు ఆ సమతౌల్యతలో తేడా వచ్చినప్పుడు సృష్టి ప్రారంభం అవుతుంది సన్నాప్యసన్యాప్యుభయాత్మికానో భిన్నాప్యభన్నాప్యుభయాత్మికానో సాగాప్యనంగా విభయాత్మికను మహాద్భుత నిర్వచనీయ రూపా ఈ మాయస్వరూపాన్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం చాలా క్లిష్టమైంది అది ఉంది లేదు ఆ రెండు కూడా మరొక విధంగా చెప్పాలంటే ఉంది అనుకుంటే ఉంది లేదనుకుంటే లేదు ఆ మాయ అన్నింటా ఒకే విధంగా ఉంటుందని లేదా వేరువేరు విధాలుగా ఉంటుందని కూడా అనలేము విభిన్న రూపాలలో ఉందని కాని అభిన్నంగా ఒకే రూపంలో ఉందని కానీ చెప్పలేము అవాంగ్మానసోచరమైన ఆ మాయ మహాద్భుతమైంది వాక్కులకు అతీతమైంది అనిర్విచనేమైంది శుద్ధాద్వయ బ్రహ్మ విబోధనాశ భ్రమో రజ్జు వివేకతో యథ రజస్తమస్సత్వమితి ప్రసిద్ధ గుణాస్త ప్రధితై స్వకార్యై త్రాడును చూసి పాము అనుకుని భయపడినప్పుడు అది త్రాడు మాత్రమేనని పాము కాదని తెలియజెప్పే వివేకం ఆ భ్రాంతిని పూర్తిగా తొలగించగలదు అట్లాగే అద్వితీయ బ్రహ్మ పదార్థాన్ని అపరోక్షంగా అనుభూతి చెందినప్పుడు మాత్రమే మాయనసిస్తుంది నశిస్తుంది తెలుపు ఎరుపు నలుపు నూరుదారాలతో ఒక త్రాడు నేయబడినట్లు మాయ సత్వరజస్తమ గుణాల మిశ్రమంతో చేయబడింది ఆ త్రిగుణాల కార్యాలను అనుసరించి మాయస్వభావం మారుతూ ఉంటుంది ప్రసన్న చిత్తంతో ఉన్నప్పుడు సత్వగుణం క్రోధాదులు కలిగినప్పుడు రజోగుణం నిద్రాదుల స్థితిలో ఉన్నప్పుడు తమోగుణం మనలో ప్రధానంగా ఉన్నాయని చెప్పబడును